నమస్కారం నా పేరు వాసుది వాసుకి నేనిప్పుడు చెప్పబోతున్న కథ పేరు దురాస దుఃఖానికి చేటు ఒక గ్రామంలో రాము రవి అను ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిద్దరు వ్యవసాయం చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగించుకునేవారు వాళ్ళిద్దరూ కేవలం సేంద్రియ పదార్థాలు మాత్రమే వాడి కూరగాయలు పండించేవారు అలా పండించిన కూరగాయలను వారి గ్రామ ప్రజలకు అమ్మేవారు ఆ ఇద్దరి మిత్రులు పండించిన కూరగాయలు కొన్న ప్రజలు ఏ అనారోగ్యం లేకుండా ఎంతో ఆనందంతో ఉండేవారు రాము యొక్క మంచితనం అమాయకత్వం మరియు ఏ దురాస లేకుండా నిజాయితీగా కూరగాయలు అమ్మేవాడు రవి కంటే రాము దగ్గరే వేగంగా కూరగాయలు అమ్మడం అయిపోయేవి ఇది చూసిన రవి తట్టుకోలేక ఎంతో మండిపోయేవాడు ఎలాగైనా సరే రాము దగ్గర రవి దగ్గరే కూరగాయలు త్వరగా అమ్మాలి అని అనుకుంటాడు దాంతో రవి పట్నం వెళ్ళడం బయలుదేరుతాడు దారిలో రవి ఇలా అనుకుంటూ వెళ్తాడు నేను రాము కూరగాయలు సమానంగా పండించినప్పటికీ నా దగ్గర రాము దగ్గరే కూరగాయలు వేగంగా అమ్మడం అయిపోతున్నాయి ఎలా ఎలాగైనా సరే నా దగ్గరే కూరగాయలు వేగంగా అయిపోవాలి అని నిర్ణయించుకుంటాడు దాంతో పట్నం చేరుకుంటాడు పట్నంలో రసాయనిక ఎరువులను కొంటాడు రాము ఏ దురాశ లేకుండా కేవలం సేంద్రియ పదార్థాలు మాత్రమే వాడి కూరగాయలు పండిస్తాడు కానీ ఈసారి రవి రసాయనిక ఎడువులు వాడి కూరగాయలు పండిస్తాడు దాంతో ఈసారి కూరగాయలు వేగంగా పండిపోయి రకరకాల కూరగాయలు పండ్లు ఫలాలు మొదలగునవి రవి పండిస్తారు దాంతో వీరిద్దరూ మళ్లీ గ్రామానికి వచ్చి కూరగాయలు అమ్మడం మొదలు పెడతారు ఈసారి రాము దగ్గర రవి దగ్గరే వేగంగా కూరగాయలు అమ్మడం అయిపోతాయి కానీ రాము ఏ దురాస లేకుండా కేవలం సేంద్రియ పదార్థాలు మాత్రమే వాడి తన కూరగాయలు పండించుకునేవాడు రోజు రవి వేగంగా కూరగాయలు అమ్మి ఎంతో ధనవంతుడు అయిపోతాడు కొద్ది రోజులకు గ్రామంలో రాము ంటే రవి దగ్గరే కూరగాయలు అందరూ కొనడం మొదలు పెడతాడు రాను రాను గ్రామంలోని ప్రజలందరూ అనారోగ్యానికి గురి అవుతారు దాంతో గ్రామ పెద్ద అయిన రాజు తట్టుకోలేక ఆసుపత్రికి వెళ్లి అయ్యా ఎందుకు నా ప్రజలు రోజురోజుకి ఇంత అనారోగ్యానికి గురి అవుతున్నారు అని డాక్టర్ని అడుగుతారు అప్పుడు డాక్టర్ ఇలా సమాధానమిస్తాడు నమస్కారం అయ్యా వీళ్ళందరికీ ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది అంటే వారు తినే పదార్థాలలో కల్తీ కలిసింది దానితో మీ గ్రామంలోని ప్రజలందరూ అనారోగ్యానికి గురి అవుతున్నారు ఇది విన్న రాజు తన మంత్రులకు సందేహం పంపుతాడు ఒకప్పుడు ఏ అనారోగ్యం లేకుండా ఎంతో ఆనందంతో జీవి ప్రజలు ఇప్పుడెందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు వెళ్ళండి దీనికో కారణమేంటో కనుక్కొని రండి అని మంత్రులను పంపుతాడు మంత్రులు రవి యొక్క పండించ పండించే విధానాన్ని రాము పండించే విధానాన్ని గమనిస్తారు వాటిని గమనించి రాజు దగ్గరకు వచ్చి ఇలా చెప్తారు అయ్యా రాము ముందులాగే కేవలం సేంద్రియ పదార్థాలు మాత్రమే వాడి కూరగాయలు పండిస్తున్నాడు ని రవి రసాయనిక ఎరువులు వాడి కూరగాయలు పండిస్తున్నాడు ఇది విన్న రాజు ఎంతో మండిపోయి రవి దగ్గరకు బయలుదేరుతాడు ఓరి దుర్మార్గుడా నువ్వు ఎంతో నిజాయితీగా కూరగాయలు పండిస్తున్నావనుకున్నాను కాని ఇంతటి మోసం చేస్తావా నువ్వు ఈ ఊరి నుంచి అవసరం లేదు నిన్ను వెలివేస్తున్నాను అని ఎంతో కోపంతో రవిని అరుస్తాడు రాజు కేవలం నీస్వార్థమే చూసుకుంటావు తక్షణమే నువ్వు నీ ఊరి నుండి వెలవే వెలవేయబడ్డావు సో నువ్వు వెంటనే గ్రామం వదిలి వెళ్ళిపో అని రాజు ఆజ్ఞాపిస్తాడు అప్పుడు రవి తను చేసిన తప్పుని అనుకుంటాడు అయ్యో రాము ఎంతో నిజాయితీగా పండించినప్పటికీ నేనే దురాశతో ఎంత పెద్ద తప్పు చేశాను అని ఎంతో బాధతో వెళ్ళిపోతాడు ఇందులోని నీతి దురాస దుఃఖానికి చేటు నేటి కాలంలో ప్రతి ఒక్కరు తమ కోసం కాకుండా ఇతరుల కోసం బతుకుతున్నారు దానివల్ల మనమే ఎంతో నష్టపోతాము దేవుడు మనకి ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు మనము మనకున్న దాంతోనే ఎంతో ఆనందపడితే మన జీవనం ఎంతో ఆనందంగా ఉంటుంది